అస్సలం అయికు వరహతుల్లాబర్కత అల్లందుల్లా సలాతు వాసలం వలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో గత భాగం తరువాయి నరక శిక్షకు కారణమయ్యే పాపకార్యాలు వాటిలో మరొకటి కురాన్ గ్రంథాన్ని చదవకపోవడం కురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోకపోవడం కురాన్ గ్రంథాన్ని ఇతరులకు నేర్పకపోవడం కురాన్ గ్రంథం యొక్క ఆహ్వానం ప్రజలకు ఇవ్వకపోవడం మరియు మన యొక్క శారీరక ఇంకా వేరే రకాల రోగాలలో ఖురాన్ ద్వారా తిలావత్ పారాయణంతో స్వస్థత అల్లాహతో కోరకపోవడం ఇలాంటివన్నీ కూడా మహాశివులారా ఖురాన్ను విడనాడంలోనే లెక్కించబడుతుంది ఇందులో అతి ముఖ్యమైన విషయాలు రోజు ఖురాన్ పారాయణం చేయకపోవడం దాని అర్థభావాలను తెలుసుకోకపోవడం మహాపాపమైన విషయం ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు అల్ కుర్ ఆన్ షాఫి ఉన్ ముషా ఉన్ మహిలున్ చేస్తుంది దాని సిఫారసు స్వీకరించబడుతుంది అది తనను చదివిన వారి పట్ల పోరాడుతుంది సాక్ష్యం పలుకుతుంది దానిని సత్యంగా భావించి స్వీకరించడం జరుగుతుంది మంజాలహు అమామహు పాదహు ఇలా జన్న ఎవరైతే దానిని ముందుగా ఉంచి దాని ప్రకారం అనుసరిస్తూ దాని వెనుక నడుస్తూ ఉంటారో అంటే దాని ఆ ప్రకారం జీవిస్తూ ఆ కురాన్ అతనిని స్వర్గం వైపునకు తీసుకెళ్తుంది ార్ మరెవరైతే కురాన్ను వెనుక వదిలేస్తారో అంటే చదవడం లేదు దాని అర్థభావాలను తెలుసుకోవడం లేదు దాని ప్రకారంగా జీవించడం లేదు అలాంటి వారిని అది నరకంలోకి నెట్టుకెళ్తుంది అల్లాహు అక్వర్ కురాన్ సర్వమానవాళి మార్గదర్శకత్వానికి అవతరింప చేయబడింది మహాశివులారా చదవండి సన్మార్గం పొందండి ఇంకా నరకశిక్షకు కారణమయ్యే పాల్లో మరొకటి అల్లాహెవరికైతే ఒక బాధ్యత ఇస్తాడో అతను తన బాధ్యతలో ఉన్నవారి పట్ల అపహరణకు గురి అయ్యి వారి యొక్క బాధ్యతను సరియైన విధంగా నెరవేర్చకుంటే అతను కూడా నరకం పాలవుతాడు మామిన్ ఎవరినైతే అల్లాహు తాలా ఒక బాధునిగా చేస్తాడో మరియు అతని బాధ్యతలో ఉన్న వారి విషయంలో అతడు ఎలాంటి బాధ్యత భావంతో జీవించకుండా వారిని వృధా చేస్తూ ఉంటాడు చివరికి చనిపోయే సమయానికి కూడా అతడు వారి పట్ల మోసం చేసి ఉంటాడో అలాంటి వ్యక్తిపై అల్లా స్వర్గాన్ని నిషేధించాడు అందుగురించి మహాశివులారా ఈ హదీత్ను మనమందరము కూడా మనలో ఎవరెవరు ఏ రీతిలో ఏ రకమైన బాధ్యత మనపై ఉందో దాన్ని మనం గమనించాలి అందులో బాధ్యతలు ఉన్న వారి పట్ల మోసం చేసినా ప్రళయ దినాన మనం నరకానికి వెళ్ళవలసి ఉంటుంది గరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో ఒకటి చాలా పెద్ద పాపం నమాజు విడనాడడం ఈరోజుల్లో ఎంతోమంది నమాజు అంటే అది ఒక బాధ్యత ఒక ఫర్జ్ ఒక విధి విషయం మనం తప్పనిసరిగా చేయవలసిన ఒక ఆరాధన అన్న భావంలో చాలామంది మోసంలో పడి ఉన్నారు ఇది ఒక విధి అని ఎంతోమందికి తెలియదు అయితే ఈరోజు మీరు వింటున్నారు ఈ విషయాన్ని చాలా మనసులో నాటుకొని ఉండండి మనం అన్నం తినడం నీళ్లు త్రాగడం ఎంత ముఖ్యమని భావిస్తామో అంతకంటే ఎక్కువగా ముఖ్యమైన విషయం ఐదు వేలలో నమాజులు చదవడం ఫజర్ నమాజ్ అందులో విధి రఖాతులు రెండు రోహర్ నమాజ్ అందులో విధి రఖాతులు నాలుగు అసర్ నమాజ్ అందులో విధి రఖాతులు నాలుగు మహ్రీబ్ నమాజ్ ఇందులో విధి రకాతులు మూడు ఐషానమాజ్ ఇందులో విధి రకాతులు నాలుగు ఏ ముస్లిం కూడా ఈ నమాజులను విడనాడకూడదు చివరికి ఈ నమాజ్ ప్రతీ ఒక్కరిపై విధిగా ఉంది కల్మా చదివి ప్రతి ఒక్కరూ ఈ నమాజును పాటించాలి ఎందుకంటే ప్రళయ దినానా నరకంలో పోయినవారు మా సలక కుంఫీ సహర్ మిమ్మల్ని నరకంలో ఏ విషయం పడవేసింది అని అడిగినప్పుడు మొట్టమొదటి సమాధానం ఏముంటుంది లమ్ నకు మినల్ ముసల్లీన్ మేము నమాజ్ చదివే వారిలో లేకుంటే మీ అందుకొరకే మేము నరకంలో వచ్చి పడ్డాము అని అంటారు అందుకు మహాశివులారా నమాజ్ చేయండి నమాజ్ మిమ్మల్ని మీ ప్రభువుకు దగ్గరగా చేస్తుంది నమాజ్ మీకు మనశ్శాంతి ప్రసాదిస్తుంది नमाजी धन आक व्यवहारा शुभम वृद्धि लाभम कलगजे नमाजीता आनंदा सतृप्ति शांति कलगजे नमाज वालो लाभ नमाज चयक वहायकम शिक्षा गुरी का वस्तु నమాజ్ కొరకు వుధు తప్పనిసరి విషయం అన్నది మనందరికీ తెలుసు అయితే ఈ వుధులో తొందరపాటుతనం చేసి అసంపూర్ణంగా వధు ఉండకూడదు అసంపూర్ణంగా వుధువు ఉంటే అది కూడా నరక శిక్షకు కారణమవుతుంది ప్రవక్త సలల్లాహు అలీవసలం తెలిపారు వైలుల్లి ఎవరైతే పాదాలు కడగడంలో తొందరపాటు చేస్తున్నారు పాదంలోని కొంత భాగం వారిది సరి విధంగా తడవడం లేదో అలాంటి వారికి నరకంలోని శిక్ష వినాశనం వైల్ ఉంది అని సహిబుహారిలోని అదీతిది అలాగే మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో ఒకటి మహా పెద్దది జకాత్ చెల్లించకపోవడం విధిదానం చెల్లించకపోవడం ఎవరి వద్దనైతే ఏడున్నర తులాల బంగారం అంతకంటే ఎక్కువగా ఉందో మరియు యాభై రెండు తులాల వెండి లేదా అంతకంటే ఎక్కువగా ఉందో వారు తప్పకుండా వారి వద్ద ఉన్న టోటల్ బంగారం టోటల్ వెండిలోని కేవలం రెండున్నర శాతం విధిదానంగా చెల్లించాలి రెండున్నర శాతం ఉదాహరణకు లక్ష రూపాయలకు విలువ మన దగ్గర బంగారం ఉంది అది ఏడున్నర తులాలకు ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఆ లక్ష రూపాయలలో కేవలం రెండు వేల ఐదు వందలు మిగతా తొంభై ఏడు వేల ఐదు వందలు మనయే మనవద్దనే ఉంటాయి రెండు వేల ఐదు వందలు మాత్రమే మనం విధిదానంగా బీద వాళ్లకు ఇంకా అల్లాహతాలా ఎవరెవరి గురించి అయితే వారిలో ఒక్కరికైనా కొందరికైనా మనం ఇవ్వచ్చు అలాగే యాభై తులాల వెండి ధరకు సమానమయ్యే డబ్బు లేదా అంతకంటే ఎక్కువ మన వద్ద ఉంటే అందులో నుండి రెండున్నర పర్సెంట్ విధిదానంగా మనం చెల్లించాలి ఇక మన వద్ద పొలాలున్నాయి మన వద్ద వ్యవసాయ పంటలున్నాయి అందులో గింజలు ఏమైతే ఉంటాయో వాటిలో ఆరు కిలోలకు పైగా మనకు పంట పండింది అంటే అందులో నుండి ఆ పంట వర్షపు నీళ్ళతో పండి ఉండేదుంటే ఉంటే పది కిలో ఒక్క కిలో మనం బీదవాళ్ళకు ఇవ్వాలి ఒకవేళ మనం శ్రమపడి బోర్ ద్వారా లేదా బావి ద్వారా నీళ్లు తీసి మనం ఎక్కువ దాంట్లో శ్రమపడి దానికి సేవించి ఉండేది ఉంటే అలాంటి వాటిలో నుండి ఇరవై కిలోలలో ఒక కిలో బీదవాళ్ళకు ఇవ్వాలి यह विधा सोदर लाई जका अने विधिदाने मेकल्लो आवलों को अलागे वंटेलों को जकात्धिदा विधि अो अला वो अंदर येमात्राप्यव्रद्ध पाट्दे वारधि उका वारी गोड़ नरक शिष होनी सूरे तौब आयत नंबर मुफे नाग मुफे इक प्रवक्ता महानीय मुहम्मद सल अलम वारी हदीथ हदीथुल नरक शिषक कारणमये पापा भयंकर का घोर पापा लिखेदी वी तम वी अतिड सो అక్రమ సంపాదన మరియు దీనివల్ల మహాశివులార భయంకరమైన నరక శిక్షకు గురి కావాల్సి వస్తుంది సూర్య బకరా ఆయత నంబర్ రెండు వందల డెబ్బై అల్లాహుతాలా వడ్డీ గురించి వివరాలు తెలుపుతూల్బై ఆ వహర్ రమర్ రిబా అల్లా వ్యాపారాన్ని హలాల్ చేశాడు ధర్మ సమ్మతంగా మరియు రిబా వడ్డీని నిషేధింపజేశాడు ఈ ఆదేశం ఇచ్చి ఎవరైతే ఈ ఆదేశం రాకముందు వడ్డి నిషిద్ధం అన్న విషయం తెలియకముందు ఏదైతే తిన్నాడో తిన్నాడో ప్రజల నుండి ఏదైతే తీసుకున్నాడో తీసుకున్నాడు కానీ ఇక ఇది తెలిసిన తర్వాత ప్రజల వద్ద ఉన్న అసలైన అప్పు తీసుకోవాలి కానీ వడ్డీ తీసుకోకూడదు ఈ ఆదేశం వచ్చిన తర్వాత మళ్ళీ వమన్ ఆడ ఎవరైతే తిరిగి వడ్డి తినడం మొదలు పెడతారో ప్రజల నుండి అప్పుతో పాటు వడ్డి కూడా తీసుకుంటూ ఉంటాడో ఫౌలాయి అస్హాబున్నారి హుఫిహిదూన్ అలాంటి వారే నరకవాసుల్లో చేరుతారు మరియు శాశ్వతంగా నరకంలో ఉంటారు అల్లాహు అక్బర్ అందుగురించి వడ్డీ యొక్క ఒక రూపాయి తల్లితో ముప్పై సార్లు పాపం చేసిన దానితో సమానం మహాశివలారా మహాఘోరమైన పాపం అందుకొరకు బీద సహాయం చేయండి అల్లా దానికి మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడు లేదా అంటే వడ్డీ యొక్క పాపంలో కూరుకుపోతే నరకంలో మనం పోవలసి వస్తుంది అల్లా దాని నుండి మనందరినీ కాపాడుగాక మరికొన్ని నరక శిక్షకు కారణమయ్యే పాపాలు తెలుసుకుందాము నరకశిక్షకు కారణమయ్యే పాపాల్లో ప్రజల సొమ్ము అక్రమంగా తినడం అల్లాహుతాల వ్యాపారాన్ని హలాల్ చేశాడు అయితే పరస్పర సంతోషంతో వ్యాపారం ద్వారా కాకుండా అక్రమంగా ఎవరి సొమ్మునైనా కాజేసుకోవడం మహాపాపం దీనివల్ల నరకంలో పోవలసి వస్తుంది యా అయ్యోహల్లదీన ఆమెను లాతాకులు అమ్మాలకు బైనం బిల్వాల్ ఓ విశ్వాసులారా మీరు పరస్పరం ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా అక్రమంగా తినకండి దాని తర్వాత ఆయతులు అల్లా తల్ల తెలిపాడు మరెవరైతే అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంతో ఒకరి సొమ్మును కాజేసుకుంటాడో అలాంటి వారిని మేము నరకంలో ప్రవేశింపజేస్తాము ఇంకా మహాశివులారా అనాథల సొమ్మును కూడా అక్రమంగా కాజేసుకోవడం మహాఘోరమైన పాపం ఇన్నల్లదీనకులూన అమ్వాల లియతమ ఉల్మన్ ఇన్న మా అకులూన ఫీబుతూని హిమ్నారా వసోన సహరా ఎవరైతే అన్యాయంగా అనాథల సొమ్మును కాజేసుకుంటున్నారో అలాంటి వారు వారి కడుపులో నరకాగ్నిని నిప్పులను నింపుతున్నారు సమీపంలో వారు నరకంలో చేరుతారు ఈరోజుల్లో అనాథల సొమ్మును కాజేసుకోవడం ఎంతోమంది వద్ద ఒక అలవాటుగా మారిపోతుంది నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో హత్య చేయడం కూడా ఒక మహా గొప్ప పాపం భయంకరమైన పాపం దీనివల్ల అల్లా వైపు నుండి ఐదు రకాల శిక్షలకు ఆ హత్య చేసిన వాడు కురి అవుతాడు వాటిలో నరకంలో శాశ్వతం అని అల్లా యొక్క ఆగ్రహం అల్లా యొక్క శాపం మరియు కఠినమైన శిక్ష అల్లాహ్ తాలా సూర నిసా ాయత్ నెంబర్ 29 30 లో చెప్పాడు వలా తక్తులు అల్ ఫుసకుమ్ ఇన్న అల్లాహ్ కానా బికుం రహీమా మీకు మీరు చంపుకోకండి ఆత్మహత్య చేసుకోకండి అల్లా మీపై ఎంతో కరుణామయుడు కరుణించేవాడు వమయ ఫఅల్ ళాలిక ఉద్వానన్ వ ళుల్మా ఫసౌఫా నస్లీహి నారా ఎవరైతే దౌర్జన్యంగా అన్యాయంగా తమకు తాము చంపుకుంటారో అలాంటి వారిని మేము నరకములో ప్రవేశింపజేస్తాము అందుకరకు ఆత్మహత్య చేసుకోవడం ఇది పిరికితనం ఆత్మహత్య చేసుకోవడం ధైర్యానికి వ్యతిరేకం ఆత్మహత్య చేసుకోవడం మనకు మనం మరింత ఎక్కువ నష్టంలో పడవేసుకోవడం అందుగురించి ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా ఊడికట్టకండి ఇంకా మహాశివులారా నరక శిష్యకు గురి పాపాల్లో మహా చెడ్డ పాపం దుర్గంధం కంటే మరీ ఎక్కువ దుర్వాసన అతి ఘోరమైనది వ్యభిచారం ఈ రోజుల్లో ఎన్నో పేరు మార్చి ఏదో ఏదో రకంగా ఇలాంటి పాపానికి ఎందరో గురి అవుతున్నారు కానీ వాస్తవానికి సమాజాన్ని ఇది చెడగొడుతుంది సమాజంలో పరువు మానాలను మట్టిలో కలుపుతుంది తల్లి బిడ్డల మధ్య సంబంధాలను చెడగొడుతుంది మరియు సమాజం విచ్చలవిడిగా తండ్రులు లేకుండా అక్రమ సంతానంతో పిల్లలు అధికమై సమాజం సమాజంలోని శాంతి అనేది నశించిపోతుంది ఇంకా ఎన్నో రకాల నష్టాలున్నాయి కానీ ఎవరైతే ఈ పాపానికి పాల్పడతారో వారికి ఘోరమైన శిక్ష సమాధిలో సమాధుల నుండి లేపబడిన తర్వాత తీర్పు పూర్తి అయ్యే వరకు ఆ తర్వాత నరకంలో కూడా ఘోరమైన శిక్షలున్నాయి అందుకని ఇలాంటి పాపానికి అల్లా తాల ఏమని చెప్పాడు వలా తకరబు జీనా వ్యభిచారం యొక్క దరిదాపులకు కూడా మీరు చేరుకోకండి అని చెప్పాడు ఎందుకంటే వ్యభిచారం అన్నది డైరెక్ట్గా కాదు దానికంటే ముందు ఎన్నో అడుగులుంటాయి దానికంటే ముందు ఎన్నో స్టెప్పులు ఉంటాయి అందుగురించి అల్లా ఏమన్నాడు వలా తకరబు ఆ స్టెప్పుల మీదనే మీరు అడుగు పెట్టకండి ఆ మొదటి స్టెప్పు నుండి మీరు దూరం ఉన్నారంటే చివరి వరకు రాకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు యువకులు యువతులు పెళ్లి వచ్చిన తర్వాత ధర్మపరంగా పెళ్లి చేసుకోవాలి కానీ ఇలాంటి పాపాలకు గురి ఈ వయసులో ఈ పాపం యొక్క చెడుతనం అల్లా భయం లేకుంటే నరకం భయం లేకుంటే సమాజం యొక్క భయం లేకుంటే ఫ్యూచర్ యొక్క భయం లేకుంటే ఇది పాపం పాపంగా ఏర్పడదు కుక్కల మాదిరిగా జీవిస్తున్న వేరే కొన్ని జాతుల వారి సంఘటనలు మన ముందుకు కనీసం వాటిని చూసైనా కానీ మనం గుణపాఠం నేర్చుకోవాలి అక్కడి సమాజం పశువుల కంటే అధ్వానంగా మారుతుంది మరియు ఆ దేశాల్లో వచ్చి పడే శిక్షలు మన ఇటువైపున ఉన్న దేశాల వరకు త్వరగా రానివ్వడం లేదు మీడియాలో అలాంటి ఎన్నో విషయాలను దాచిపెట్టడం కూడా జరుగుతుంది ఎందుకు వారు మన దేశాల్లో కూడా ఇలాంటి చెడును చాలా ప్రబలిపోవాలి అన్నటువంటి దురకాంక్షలో ఉన్నారు అందు గురించి మహాశివులారా బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి నరక శిక్షలకు గురి అయ్యే పాపాల్లో వ్యభిచారం కూడా మహా చెడ్డ పాపం నరక శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి మత్తు సేవించడం అల్లాహో అక్బర్ వాస్తవానికి ఈ రోజుల్లో ఎవరైతే మత్తు సేవించి స్పృహ తప్పి ఎన్నో రకాల చెడులకు ఏదైతే పాల్పడుతున్నారో ఆ నిషాలో ఉన్నప్పుడు వారికి ఈ ప్రపంచం ప్రపంచం మాదిరిగా కాదు వేరే ఏదో లోకంలో ఉంటారు కానీ ఇలాంటి వారు బుద్ధి బుద్ధిపూర్వకంగా వేరే వాళ్లను చూసి కునపాటం నేర్చుకుంటే చాలా బాగుంటుంది లేదా కనీసం ఇలాంటి వారికి నరకం పట్ల భయం అనేది ఉండాలి తప్పకుండా వారిలో మార్పు రాగలుగుతుంది ఈరోజు మన ఇంట్లో ఛాయ్లో ఎంతో ఇష్టంగా తాగి మనం మన యొక్క ఎంతో ప్రేమగా అతిథి మర్యాదగా ఇచ్చే టీ అందులో ఏదైనా ఒక చుక్క చెడుది పడితే ఇవ్వడానికి స్వయం త్రాగడానికి ఒప్పుకుంటామా లేదు కదా మరి ఎవరైతే మత్తు పానీయాలు సేవిస్తూ ఉంటారో మత్తు పదార్థాలు తింటూ ఉంటారో అలాంటి వారికి ప్రళయ దినాన నరకంలో ఎలాంటి శిక్ష ఉంటుంది తుయనతుల్ హబాల్ నరక రక్తము చీము అంతా కలిపి ఏదైతే వస్తుందో అది త్రాగడానికి వడం జరుగుతుంది అస్థిరుల్లాహఫిరుల్లా ఎవరైనా భరించగలుగుతారా త్రాగలుగుతారా ఎందుకు మరి ఈ లోకంలో ఇలాంటి పాపానికి ఎందుకు ఊడిగట్టాలి మనం అల్లా కొరకు దీనిని కూడా వదులుకోండి మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో మరొకటి ఈ రోజుల్లో మ్యూజిక్ పాటలు పాటల్లో దైవభక్తియా నరకం భయమా స్వర్గం పట్ల కాంక్షణ మ్యూజికే హరాం నిషిద్ధం వాటిలో ఇవన్నీ రావడానికి అవకాశమే లేదు కానీ ఈ రోజుల్లో ఏదైతే పాటలు అని మనం వింటూ ఉంటామో వీటి ద్వారా మైండ్ ఫ్రెష్ అవుతుంది అని కొందరు అంటారు వీటి ద్వారా టైం పాస్ అవుతుంది అని మరికొందరు అంటారు ఇంకా అనుకునే వాళ్ళ వద్ద ఎన్నో సాకులున్నాయి కానీ వాస్తవానికి ఈ రోజుల్లో మనం ఏ పాటలేతే వింటామో ఏ మ్యూజిక్ అయితే వింటామో వాటిలో ఏ దుర్గంధం చెడు వైపునకు వెళ్ళడానికి వ్యభిచారం వైపునకు వెళ్ళడానికి అక్రమ సంబంధాల వైపునకు వెళ్ళడానికి విశ్వాసం తగ్గి అవిశ్వాసం వైపునకు వెళ్ళడానికి ఎన్నో ఆస్కారాలున్నాయి ఆస్కారాలే కాదు మన కళ్ళ ముందు మన యువతరాన్ని ప్రత్యేకంగా పెద్దవారిని కూడా ఎంతోమందిని చూస్తున్నాము ఎలాంటి చెడువైపులకు వారు వెళ్తున్నారో ఈనాటి కంటే ఎంతో కాలం ముందు ఎలాంటి విషయాలు మనిషిలో విశ్వాసాన్ని తగ్గిస్తాయి అవిశ్వాసాన్ని పెంచుతాయి దైవం పట్ల ప్రేమ భావాన్ని తగ్గిస్తాయి మరియు చెడువైపులకు మనిషి మొగ్గుతాడు అని అందుగురించే నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో దీనిని లెకించడం జరిగింది సూర్య లుక్మాన్లోని తొలి ఆయతుల్లో వాటి ప్రస్తావన వస్తుంది మరియు వాటి యొక్క వ్యాఖ్యానంలో అబ్దుల్లా బిన్ మసూద్ అయ్యల్లాహు తాలానుహు మూడు మూడు సార్లు అల్లా యొక్క ప్రమాణం చేసి చెబుతూ ఉంటారు మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో ధర్మానికి వ్యతిరేకమైన మనోవాంఛలు తీర్చుకునే ప్రయత్నం చేయడం మనిషిలో ఏ మనోవాంఛలైతే ఉత్పన్నమవుతాయో వాటిలో కొన్ని ధర్మపరంగా యోగ్యమైనవైతే వాటిని మనం ఆచరించవచ్చు అభ్యంతరం లేదు కానీ ఎక్కడైతే ధర్మానికి వ్యతిరేకమైన మనోవాంఛలు ఉంటాయో వాటి వల్లనే మనకు నష్టం జరుగుతుంది వాటి వల్లనే మనం నరకానికి చేరువవుతాము రియం ఆ నంబర్ యాభై తొమ్మిది వారి తర్వాత కొందరు దుష్టులు వచ్చారు పుణ్యాత్ముల తర్వాత కొందరు దుష్టులు వచ్చారు వారు నమాజును వృధా చేశారు మరియు మనో వాంఛల మనో కోరికల అడుగు జాడలలో పడ్డారు దాని మూలంగా నరకంలోని ఒక భయంకరమైన గొయ్యి ఏదైతే ఉందో దాని పేరు గై అందులో వారు పడవేయబడతారు మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో చీల మండలానికి కిందిగా దుస్తులు ధరించడం దీనివల్ల నాలుగు రకాల శిక్షలుంటాయి అల్లా వారి వైపునకు చూడడు వారిని కరుణించడు వారితో మాట్లాడడు వారిని కఠినమైన శిక్షకు గురి చేస్తాడు అందుగురించి మహాశివులారా ఇలాంటి ఏ డ్రెస్ అయినా గాని ప్యాంట్ అయినా అయినా జుబ్బా అయినా ఏదైనా కానీ చీల కిందిగా ఉండకూడదు అలాగే నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో మరొకటి ముస్లిములైన పురుషులపై పట్టు వస్త్రాలు నిషిద్ధపరచబడ్డాయి అలాగే ముస్లిములందరిపై వెండి బంగార పాత్రల్లో తినడం త్రాగడం కూడా నిషిద్ధపరచడం జరిగింది లాతషరబూఫీ ఆనియతి జీ వల్ఫిల్లా వెండి బంగార పాత్రల్లో మీరు త్రాగకండి మరియు మీరు వాటిలో తినకండి ఇన్షా అల్లాహ్ ప్రళయ స్వర్గంలో మనము తింటాము మరియు వారు అంటే ఎవరైతే అవిశ్వాసులు నరకంలో వెళ్తారో వారికి అక్కడ శిక్షలు ఉంటాయి మరియు ఇహలోకంలో వారు ఇలాంటి వాటిని వాడుకున్నారు గనక మీరు వాడకండి అని మనల్ని ప్రవక్త సలు అసలు హెచ్చరించారు మహాశివులారా నరక శిక్షకు గురి పాపాల్లో జంతువుల పట్ల అన్యాయంగా దుష్ప్రవర్తన మరియు వారి మీద అన్యాయం దౌర్జన్యం చేయడం సహిబుఖారీ హదీస్ ప్రకారంగా ఒక స్త్రీ ఒక పిల్లిని కట్టివేసింది దానిని వదిలేసిన కనీసం అది బయట ఏదైనా తిని బ్రతికి ఉండేది కావచ్చు దానిని కట్టేసి దానికి తిన త్రాగడానికి ఏమి ఇవ్వనందుకు అది చనిపోయింది దానివల్ల అల్లాహోతాల ఆ నరకంలో ప్రవేశింపజేశాడు అలాగే నరక శిక్షకు కారణమయ్యే విషయాల్లో దొంగతనం చేయడం కూడా ఒకటి ముఖ్యమైనది దీనివల్ల కూడా నరకంలో శిక్ష పొందవలసి వస్తుంది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఖురాన్లో ఉన్నాయి మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి కానీ సమయం ఇంతటితో ముగుస్తుంది గనక తరువాయి భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాము అస్సలం వాలైకుంతు వ